దుఃఖం ఎందుకయ్యా దేహమునందు బాల్యం పోయినప్పుడు యవ్వనం వచ్చినప్పుడు ఎవడైనా ఏడుస్తున్నాడా అయ్యో నాకు బాల్యం పోయింది ఆ యవ్వనం వచ్చింది అని ఎవడైనా ఏడుస్తున్నాడా యవ్వనం పోయి ముసల్తనం వచ్చినప్పుడు ఎవడైనా ఏడుస్తున్నాడా ఏడవుతుందా ఎందువల్ల ఈ వస్తూనే ఉన్నాయి వరుసగా చూస్తూ ఉండగా దగ్గర తగ్గేదగ్గే దగ్గర గేర తిరుగుతూ అన్నది ఆ మనం ఆరంభం చేసి అప్పుడే ఇవాళ ఏం వారం మనం ఏ వారం నాడు ఆరంభం చేశాం గురువారం ఏడు రోజులు గడిచిపోయింది ఇప్పుడే తిరుగుతో నాడు అసూయుడు నాడి వాసు వార్తల కాలమే పుణ్యం గడుపుతుల వంచి పోవు వాడది ఎదు జీవింతు పెేందుక సంఘము వత్తింపాంగా దండీ తాడనములు చేసి కొనిపోవ్యంబు సేయనైతి పాపరచినైతి నని విట్టు పలవదించు వాసు గడుపుతు ఆ వాసుదేవుని యొక్క గాథాలాపములు వింటూ వాటిని స్మరిస్తూ వాడి నామములు ఉచ్చరిస్తూ కాలం ఎవడైతే గడుపుతూ ఉన్నాడో అతని ఆయువు అతని వాడిది ఒక్కటే నాకు సాత్వికమైన ఆయువు వాడి ఆయువును వాడు ఎవరు సూర్యుడు నాడి హరించలేడట అయితే వాడు చావడా వాడి ఆయువు హరించడం లేదా అంటే చచ్చ మాత్రమే చచ్చినప్పటికీ ఆ దివ్యధావానికి వెళ్ళిపోతూ ఉన్నాడు వాడికి వచ్చిన బాధ లేదు ఆ కారణం చేత ఆ వాడి ఆయువును మాత్రం హరించలేడట అతని ఆయువు దక్క మిగిలినటువంటి వారి యొక్క ఆయువునంతా కూడా ఆ కరుడు నాడే సూర్యభగవానులు ఉదయాస్తమయములా తన యొక్క ఉదయము చేత ఆస్తమయము చేత వంశించుకొని పోవు వీళ్ళకు తెలియకుండానే మోసగించ చూపుతూ ఉన్నటు వేళ్ళ ఒక ఉదయం అంటే ఒక రాత్రి పోయింది అని అర్థం ఈ ఆయువులో మన అంటే ఒక రాత్రి గడిచిపోయింది అని ఒక అస్తమయమైంది అంటే ఒక పగను కంచిపోయింది అని కాని ఇది ఎవరు తెలుసుకునేవాడు ఎవడు లేడు వంచుకొని పోవు వంచుకొని ఎత్తుపోతూ ఉన్నాడు రావడ ఆయువు ఎవరు తెలుసుకోవట్లేదట తెలుసుకోక జీవతు ఇలాంటివి ఏడు అయిపోయే వరకు వారం ముప్పై అయ్యే వరకు నెల అలాంటి నెలలు పన్నెండు అయ్యే వరకు సంవత్సరం సంవత్సర కాలం బొదపడిపోతూ ఉంది వేళ కానీ ఈ సంవత్సర కాలం పోయింది అని చెప్పి వాడు విచారపడ్డవా మన ఆయువులు బ్రతికే యొక్క కాలంలో చెప్పి విచారపడేవాడు ఎవడలేడు ఏమనుకుంటున్నారు మళ్ళీ కోతలు పోయి మళ్ళీ మనకు కోతలు వస్తూ ఈ కోతలకు ఆ కోతలకు సంవత్సరం వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కానీ కోతలు వస్తున్నాయి హను పంటలు బాగా పండినయి ఆ కోసి కూడా కుప్పలేసి నూచుకుని చేసుకొచ్చి పోసుకుందాము అది ఆనందపడతే తప్ప సంవత్సర కాలం మన ఆయువులో పోయింది అని గమనించేవాడు ఎవడూ లేడురా మామిడి పండ్ల కాలానికి మామిడి పండ్ల కాలానికి ఎంత వ్యవధి సంవత్సరం మళ్ళీ వస్తున్నాయి రా మామిడి పండు తెచ్చుకుందాం చెందామని ఆనందపడటమేదప్ప సంవత్సర కాలం మన ఆయువులో గతించిపోయింది అనేటటువంటి యొక్క విషయం ఎవడికి స్మృతిలో లేదనా వాడతూ ఇలా వాడేమో ఆయు